దను నీ దివ్యమైన మహిమను పరలోకమందునే చూచెదను నీ కౌగిలిలో చేర్చుకుని ప్రతిభాష్ప బిందువును తుడిచెదవు నీ కౌగిలిలో చేర్చుకుని ప్రతిభాష్ప బిందువును తుడి నీ మాటల మకరందమును మరపురాని అనుబంధమును మరువను ఎన్నడు విడువను నేను మరువను ఎన్నడు విడువను సియోనులో నుండి నీవు ప్రకాశించుచున్నావు నాపై సియోనులో నుండి నీవు ప్రకాశించుచున్నావు నాపై సద సమాధానమై సదా కాలమై నను నీతో నడి పించ కీర్తికై సియోనులో మహో నతుడా ఏసయ పించు చున్నావుని కీర్తికై సియోను లో సియోనులో నతుడా ఏసయా నుండి నీవు ప్రకాశించుచున్నావు నాపై హల్లేలుయా పాడిదా ప్రభు నిన్ను కొనియాడేదన్ని హల్లేలుయా పాడిదా ప్రభు నిన్ను కొనియాడేదన్ అన్ని వేల లయందునా నిన్ను పూజించి కీర్తిను అన్ని వేల లయందునా నిన్ను పూజించి కీర్తిను ప్రభువా నిన్ను నేను కొనియాడేదన్ హల్లేలు యాపాడేద ప్రభు నిన్ను కొని ఆడిదన్ వాగ్దానములనిచ్చి నేరవేర్చువాడునివే ఆ వాగ్దానములనిచ్చి నేరవేర్చువాడుని నమ్మా క దేవా నన్ను కాపాడ వాడవు నీవే నమ్మ కమైనా దేవా నన్ను కాపాడవాడవు నీవే ప్రభువ నేను నేను కొనియాడదన్ అల్లేలు యాపాడ ప్రభు నిన్ను కొని ఆడేదన్ హల్లేలు పాడేదా ప్రభు నిన్ను ఆడేదన్ ఎందారు నిను చూచిరో వారికి వెలుగు కల్గెన్నా ఎందారు నిను చూచిరో వారికి వెలుగు కలగన్ ప్రభువా వెలుగొంది తిన్ నా జీవంపు జ్యోతి వినివే ప్రభువాని వెలుగొంది తిన్ నా జీవంపు జ్యోతి వినివే ప్రభువ నిన్ను నేను కొనియాడెదన్ హల్లేలుయా పాడేదా ప్రభునిన్ను కొనియాడన్ హల్లే పాడద ప్రభుని కొనియాడన్ కష్టముల నీటిని ప్రియమోగా బరియతును కష్టముల నీటిని ప్రియముగా భరిను నీ కొరకే జీవింతును నా జీవంపు దాతవునివే నీ కొరకే జీవింతును నా జీవంపు దాతవునివే ప్రభువా నిన్ను నేను కొని ఆడేదన్ కొనియాడేదన్ పాడేదా ప్రభు నిన్ను కొని కొనియాడదన్ హల్లే పాడ ప్రభు నిన్ను కొని ఆడేదన్ అన్ని వేళలయందునా నిన్ను పూజించి కీర్తింతును అన్ని వేళలయందునా నిన్ను పూజించి కీర్తింతును ప్రభువా నిన్ను నేను కొని ఆడేదన్ పాడేదా ప్రభునిన్ను కొని ఆడేదన్యాడేదా ప్రభుని కొని ఆడేదన్ పరిశుద్ధ ప్రేమల దేవాకృపలంతేవాయిచలేని పంధనాలి ప్రభా దేవాయిచ ప్రభా మరియు వాక్యం చిత్ర ప్రభ మీరే మాతో మాట్లాడమని ప్రార్థిస్తుంది దేవాయసుప్రభ మరి నాకున్న సొంత తలంపులను కద్దించి కొట్టి వేసుప్రభ మరి నీ యొక్క తలంపుల చేత నాకు నడిపింపుదలిచిందండి దేవా యసుప్రభ నా నోటిని తాకిమ్ముటి స్వస్థపరిచే ప్రభా మీ యొక్క నోటి మాట నా యొక్క నోట్లో పెట్టమని ప్రార్థిస్తుంది దేవాయసుప్రభ మరి నా పర్మిట్ చేశాను ప్రభ దేవా మీరు చాలా నివసించి మాట్లాడమని ప్రార్థిస్తుంది నీకే స్తోత్రం నీకేమాలి తండి దేవా మా ఆత్మీయమనే నేత్రం పీపండి ప్రతి వాక్యాన్ని కూడా మేము ఈచ్ వర్డ్ మేము అండర్స్టాండింగ్ చేసుకునేలాగా ప్రభా మాకు జ్ఞానమేదా ఇచ్చేయమని ప్రార్థిస్తుంటండి ముఖ్యంగా ప్రభావ మాత్మీయమైతే మీరు విప్పండి మా ఆత్మీయమే చూడండి స్పష్టపరిచమని ప్రార్థిస్తుందండి అదే రీతిగా ప్రభా ముఖ్యంగా ప్రభా నీ పాక్యమే ప్రభా మాకు వెలుగు కాబట్టి మరి మేము వెలిగింపబడలా అనేకాత్మాలు వెలిగించాలంటే ప్రభా వాటి డోర్స్ ఓపెన్ చేయాలంటే ప్రభా మరి నీ యొక్క పరిశుద్ధాత్మక చేత నడిపింపుకుంటేనే ఇవన్నీ మేము చేయగలుగుతాం ప్రభా అయితే మరి మీరు మాకు తోడగిండు నడిపించి మరి వాక్యం చేస్తే మరి మీరే మాట్లాడి ప్రభావా మాలో ఉండి నడిపించమని మరి మీ యొక్క పరిశుద్ధత్మ చేత మాకు నడిపింపు దాయి చేయమని చెప్పి నామంలో ప్రార్థిస్తుంటండి జాన్ లో ఎయిటీన్త్ చెప్తారు థర్టీ సిక్స్ వచ్చేస్తే ఆ ఇది మనము చదువుకుంటూ వస్తుంటే మనకి ఏమని తెలుసు దేవుని యొక్క శిల్వ మరణం కోసం తెలియజేయబడుతుంది అయితే దేవుని యొక్క శిల్వ మరణం కోసం ఇది తెలియజేయబడుతుంది ఆ ఎందుకు దేవుడు అలాంటి ప్రజలు దేవునికి కోషన్ వేసినప్పుడు దేవుడు ఏ విధంగా సమాధానం ఇచ్చిండు అని మనం ఇక్కడ తెలు తెలియజేయబడుతుందన్నమాట ఈ వాక్యంలో ఎందుకంటే ఫిలోతి చేతుల్లో దేవుని అక్కడ పరిశ్రమ సదికాయలు ఇంకా వీళ్ళందరూ దేవునికి ఎంతమంది అయితే ఆ కాలంలో జీవించినారో వాళ్ళందరూ ఏం చేశారంటే ఆ ఫిలోతికి అప్ప చెప్పినప్పుడు ఆయన దగ్గరికి దేవుని తీసుకొచ్చినప్పుడు దేవుణ్ణి అడిగినప్పుడు దేవుడు ఏ విధంగా సమాధానం చెప్పిందో ఈ వాక్యంలో మనకు తెలిసిపోతుందనమాట అంటే జీజస్ బిఫోర్ ది ప్యాలెట్ అనమాట ఇక్కడ ఇంగ్లీష్ లో ఉంది జీజస్ బిఫోర్ ది ప్యాలెట్ అని మనం చూసుకుంటే మాత్రము దేవుణ్ణి ప్రజలందరి ముందు ఆ రాజ్యం ముందు యేజ్ ప్రభుని నిలబెట్టి మరి దేవుని అడిగే వాళ్ళు వాళ్ళకి దగ్గర అధికారం లేదు కానీ వాళ్ళు అయినా దేవుని క్వశ్చన్ వేసినరు ఆ క్వశ్చన్ ఎట్లా వచ్చింది దేవుడు వాటికి ఎలా సమాధానం ఇచ్చిందో ఈ వాక్యం తెలియజేయబడతా అనమాట అయితే ఇక్కడ పిలోత్ అడుగుతాడు కదా థర్టీ ఫైవ్ చూసుకుంటేనేమో మొదటి వచనంలో చూసుకుంటాము అందుకు పిలౌత్ నేను యూదుడనని ఏమి నీ సర్వజనములను ప్రధాన యాజకులను నిన్ను నేను అప్పగించ అప్పగించి అప్ప ఒక్క నిమిషము అప్పగించిరి కదా నీకేమి చేసిమని అడగగా ఇక్కడ చూడు థర్టీ సిక్స్ వచనంలో యోహను ఎయిటీన్త్ చాప్టర్ థర్టీ సిక్స్ వచనంలో వచ్చేసరికి దేవుడి ఇక్కడ ఏమని చెప్తున్నాంటే ఏసు నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు నా రాజ్యము ఈ లోక సంబంధమైనదైతే నేను యూదులకు అప్పగింపబడుకుండున్నట్లు నా సేవకులు పోరాడుదురు కానీ నా రాజ్యము ఇక ఇహ సంబంధమైనది కా me no, do any only putting tell you below English no day English for Manantin as they just said my kingdom is not of this world and only Jesus answered my kingdom is not of this world if it were my servants would fight to prevent my arrested by the child and it could a man Japan and they are the unique summer than I'm in on the day my kingdom is not in this world and I do అయనే ఆత్మ ఆత్మస్వరూప దేవుడు ఆయన ఆత్మ కోసం మాట్లాడుతున్నాడు ఆయనకి ఉంది ప్రతి వాటి మీద అనే సృష్టికర్త సృష్టి అంతటి మీద ఆయనకి అధికారం ఉంది అయినా ఆయన అక్కడ తగ్గించుకునే ఉన్నాడు రాజు క్వశ్చన్ వేసినప్పుడు ఆ క్వశ్చన్ వేసినప్పుడు ఆయన చెప్తున్నాడు దేవుడు ఇచ్చిన ఆన్సర్ ఏంటంటే ఈ లోకానికి సంబంధించిన వాడిని కాదు అని చెప్తున్నాడు అనమాట దేవుడు మై కింగ్డమ్ ఈజ్ నాట్ ఫర్ దిస్ వరల్డ్ అని అంటున్నాను నేను ఈ వరల్డ్ కోసం నేను లేను అని చెప్తున్నా అంటే My kingdom is not for this world. That thought I have toப் பியடம் – It is because of my discord in that world. To camera at all, my guests and I have like to spot it, If I am a earth, If of our god then, I have to say that not any interest in that world, And of theeen have to open up that created. For me, as I support my matth as in that reality, Then they Rutte Getshaas who won itself. When my teacher says that I am responsible for this world, You must serve as a firm, Because I am the person, మన కొరకు చనిపోయినది కాబట్టి ఈ వరల్డ్ అనేది ఆ ఎట్లా అంటే పరిశుద్ధపరచబడాల ప్రతి వారు ఆయన రాజ్యంలో చేరబడాల ఆయన రాజ్యంలో ఉండాలి అనంటే ఆయన కంపల్సరిగా ప్రతి పాపని కడిగి వేస్తేనే కదా దుష్టు మీద విజయము అందుకే దేవుడు ఏం చేసిందంటే లోకానికి ఇంకా సృష్టికి అన్నిటికీ ఎవ్రీథింగ్ ఆయన క్రియేషన్ ఏదైతే చేసినో వాటన్నిటికీ విజయం రావడానికే ఆయన ఈ వరల్డ్ కి రావాల్సి వచ్చింది ఇక్కడ ఏమని చెప్తుంది మై సర్వెంట్స్ వుడ్ ఫై టు ప్రివెంట్ ఎందుకంటే సర్వెంట్స్ దేవుని యొక్క సర్వెంట్స్ అంటే మనం అందరము ఆయన సేవకులము కానీ ఆ టైంలో చూసుకుంటే దేవుని యొక్క ప్రవక్తలు ఉన్నారు కదా ఎంతో మంది ఆయన ప్రవక్తలు ఉన్నారు పెద్ద ప్రవక్తలు చిన్న ప్రవక్తలు ఆ వీళ్ళందరూ ఉన్నారు అంటే దేవుని యొక్క ధర్మశాస్త్రం రాక నుంచి కూడా ఎన్నో ఉన్నాయి కానీ మోష ద్వారా దేవుడు ఏం చేస్తుంది ధర్మశాస్త్రాన్ని రాపించాడు కదా అట్లా ప్రతిది ఎవ్రీథింగ్ ఈచ్ ఆఫ్ ది వరల్డ్ రన్ అవుతుంది ప్రతిదీ నెరవేరుతుంది కాబట్టి ఇక్కడ దేవుడు ఏమని చెప్పినంటే ఈ వరల్డ్ కోసం అయితే నేను రాలేదని చెప్తున్నాడు అంటే లోక సంబంధమైన వాడని కాదని చెప్తున్నాడు దేవుడు మై కింగ్డమ్ ఇస్ నాట్ ఫర్ దిస్ వరల్డ్ అని చెప్తున్నాడు నా కింగ్డమ్ ఈ లోకానికి సంబంధించింది కాదే కదా ఎందుకంటే ఆయన ఆత్మస్వరూపీ దేవుడు ఆత్మస్వరూపీ దేవుడు కాబట్టి ప్రతిదీ ఆయన ఆత్మీయంగానే ఆలోచించిన దేవుడు యాజ్ ఏ కామన్ పర్సన్ గా ఈ వరల్డ్ లకు వచ్చినాడైనాయి అది కూడా ఇక్కడ ఉంటది మనకి ఇది చదువుతుంటే మనకు అర్థమవుతుంటది థర్టీ ఎయిట్ వచ్చిన ఈ రాజ్యము ఈ లోక సంబంధం అయినదైతే నేను యూదులకు అప్పగింపబడినట్లు నా సేవకులు పోరాడుదురు చూడండి ఎప్పుడు ద జీజస్ కమింగ్ ఫస్ట్ టైం అనమాట దేవుని యొక్క రాకడం కోసం కూడా మనం చూసుకుంటే నేను అంతకు ముందుకు ఒక వాక్యం చెప్దాం అనుకున్నాను ఆ రోజు నేను మర్చిపోయి నేను చెప్పలేకపోయినా ఆ వర్డ్ నేను ఎందులో అంటే నేను నిర్గమకాండం ట్వంటీ ఎయిత్ వచ్చినంలో అందులో చెప్తూ చెప్తూ ఒక వచనం నేను చెప్పడం మార్చుకున్నా అది ఈ రోజు నాకు జ్ఞాపకం వచ్చింది అయితే ఆ దేవుడు ఈ లోకానికి వచ్చింది కదా ఆయన పుట్టినరు మనకు ఐజేయాలో కూడా తెలుసు ఏజ్ ప్రభు రావడం జరిగింది ఆయన చాప్టర్ నైన్త్ వచ్చినంలో ఉంటుంది కదా ఆయన ఈ లోకానికి రావాలి ఆయన పుట్టడం ఒకటి అని ఇవన్నీ జరగడము అంటే ప్రతిదీ ఆయన నుంచే కలిగింది కాబట్టి ఆయన వరల్డ్ కి రావాలి కదా అయితే ఆయన ఈ వరల్డ్ కి వచ్చినాడు కానీ ఈ లోకం ఆయనకు సంబంధమైనది కాదే కాదు మళ్ళా జాన్ సిక్స్టీన్త్ చాప్టర్ థర్డ్ వచ్చడంలో కూడా ఉంటుంది కదా దేవుడు లోకం ఎంతో పుట్టి దేవుడు ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారుడు మన మధ్యలో రావాలా అంటే అద్వితీయ కుమారుడు కాకపోతే ఆయన్ని అందు విశ్వసించు ప్రతి వాడు కూడా నచించిపోదనే కదా ఆయన వచ్చింది అట్లా దేవుడు ప్రతి ఆయన రాజ్యంలోకి చేర్చుకోవాలంటే ఆయన రావాల్సిందే ఈ లోకానికి మరి ఆయన రావాల్సిందే ఆయన చనిపోవాల్సిందే ప్రతి ప్రవచనాలు నెరవేరుతున్నా అయితే అక్కడ దేవుడు ఏమని చెప్పిందంటే ఆ నా రాజ్యము ఈ లోక సంబంధం నేను యూధుల అప్పగింపబడినట్లు నా సేవకుడు పోరాడు ఇప్పుడు పాయింట్ చూడండి ఆ కాలం నుంచి చూసుకుంటూ వస్తుంటే దేవుడు ద ఫస్ట్ కమింగ్ వచ్చింది ఫస్ట్ కమింగ్ వస్తూ వస్తూ వస్తూ ఏమైపోయిందంటే ఆ దేవుని గుర్తుపట్టిన వాళ్ళు దేవుని కనుక్కున్న వారు ఎంతమంది ఎయిట్ మెంబెర్సే కదా నాకు మాథ్యూ ఫస్ట్ చాప్టర్ లో జనరేషన్ కోసం మాట్లాడినప్పుడు ఎవరు మా మేరీ మేరీ వాళ్ళ హస్బెండ్ వీళ్ళే కదా దేవుని ఇక్కడ కోసం వాళ్ళు అంటే ఫస్ట్ కమింగ్ కోసం వాళ్ళు కనుక్కున్నారు ఇంకా ఎవరు ఏషియా ఇక్కడ వీ ప్రజలు ఉన్నారు కదా ఆయన ప్రవచించినాడు కదా ఐజయ ఐజయ ఆయన ప్రవచించినప్పుడు ప్రతి ప్రవచనాలు నెరవేరింది అంటే అవన్నీ చూపించింది ఎవరు ఏజ్ అంటే చూడండి ఆ కాలం నుంచి ఈ కాలం వరకు దేవుడు వస్తున్నాడు వస్తున్నాడు వస్తున్నాడు అని చెప్పేసి దేవుడు వచ్చినాక కూడా ఎవరు గుర్తుపట్టలేకపోయినారు అది ఫస్ట్ పాయింట్ ఇది నేను చెప్పడం మార్చిపోయినా ఆ రోజు నేను నిర్గమ్మ ట్వంటీ ఎయిత్ కూడా నేను చెప్పడం మార్చిపోయినా ఇంకొకసారి కూడా నేను వాక్యం చెప్తుంటే కూడా ఈ వర్డ్ నాకు ఆ రోజు కూడా నేను మర్చిపోయినా మళ్ళీ దేవుడు జ్ఞాపకం చేశాను అనమాట ఆ రోజు మర్చిపోయిన ఆ రోజు నేను వ్యవహాన్ చువాతనే చెప్తున్నాను ఆ రోజు కూడా నేను మర్చిపోయిన తిరిగి దేవుడు మళ్ళీ జ్ఞాపకం చేశాడు అంటే చూడండి ఫస్ట్ కమింగ్ వస్తూ వస్తూ వస్తూ ఉంటే ఎట్లా అంటే ప్రభు వచ్చి పుట్టినాక కూడా ఆయనని ఎవరు గుర్తుపట్టలేరు కదా మనకు ఎక్కడ మాథ్యూ ఫోర్త్ చాప్టర్ లా మాథ్యూ ఫోర్త్ చాప్టర్ లా నాకు ఇది జ్ఞాపకం వచ్చినామంట ఆ రోజు అది చెప్దాం అనుకునేసరికి వేరే వాక్యం చెప్పేస్తున్నాను అయితే ఈ రోజు ఏమైనా జ్ఞాపకం చూస్తున్నంతే దేవుడు అదే వాక్యంలో చూసుకుంటే ఈ వాక్యంలో చూసుకుంటే ఏచి ప్రభు పుట్టినడు ఆయన ఫస్ట్ కమింగ్ వచ్చింది ఫస్ట్ కమింగ్ వచ్చినప్పుడు కూడా ఎవరు ఏ జనాలు కూడా ఆయన గుర్తుపట్టలేకపోయినారు గుర్తు వాళ్ళు కొంతమంది కాబట్టి వాళ్ళు మాత్రము ఏచి ప్రభుని విశ్వసించరు నడిచినారు అయిపోయింది కానీ ఆ టైంలో కూడా చూడండి మోషని ఒక టైంలో దేవుడు తప్పించదా అప్పుడు ఆ టైంలో ఏం చేసిండు ఆ ఫైవ్ ఇయర్స్ బాబులని పుట్టి ఉంటే వాళ్ళని చంపేయమని ఆజ్ఞ ఇచ్చిండు రాజు కదా ఆ రోజు ఫైవ్ ఇయర్స్ అంటే పుట్టిన పిల్లల నుంచి ఫైవ్ ఇయర్స్ వరకు ఎంతమంది అయితే బాబులు పుడతారో వాళ్ళని చంపేయాలని ఒక ఆజ్ఞ అయితే ఇచ్చిండు అయితే అదే రీతిగా చూసుకుంటుంటే అప్పుడు కూడా దేవుని చంపనికే ఎంతో ప్రయత్నించడు యేసు ప్రభు పుట్టినాక కూడా ఆయనను ఆ రోజు చంపుదామని ప్రయత్నించాడు అక్కడ కూడా దేవుడు తప్పింపబడ్డాడు అనమాట అంటే వాళ్ళని దేవుడిని వాళ్ళు కాపాడుకుంటూ వచ్చినారు ఎందుకనంటే ఈయననే రక్షకుడు ఈయననే నిజమైన దేవుడు కాబట్టి ఆయన కాపాడుకుంటూ వచ్చిడు ఒకవేళ ఆ సిచ్యువేషన్ ఆ విధంగా జరు జరగకపోతే మనకు ఈ టైంలో ఎవరు కాపాడబడ అంటే ఎవరు మనల్ని రక్షిస్తుండే కాబట్టి చూడండి దేవుని యొక్క ప్లాన్స్ దేవుని యొక్క చిత్తము అది మనం కనుగొనాలంటే ఎంతో ప్రయాస పడాల ప్రతిదానికి అది ఉత్తగానే రాదు కదా చిత్తము ఆయన చిత్తంలో ఉండాలి అనంటే ఆయన రాజ్యంలో మనం ఉండాలంటే ఈ వరల్డ్ మనం తృణీకరించుకోవాలా ఈ వాక్యం మీదే చెప్తుంది మన కింగ్డమ్ ఇస్ నాట్ ఫర్ దిస్ వరల్డ్ అని అంటున్నాను నేను అసలు దేవుడు చూసుకుంటే ఆ అసలు నిజంగా ఆయన దేవునిలాగానే జీవించి ఉంటే మన మంత్రం ఏ ఆయన యాజ్ ఎ కామన్ పర్సన్ గా వచ్చినారు కాబట్టి ప్రతిదీ అనే అనుభవం ఉండిడు ప్రతి దాంట్లో యాజ్ ఎ కామన్ గా ఆయన దేవుడే కానీ యాజ్ ఎ కామన్ పర్సన్ గా ఈ వరల్డ్ ఆయన వచ్చిండు అందుకే చెప్తుంది కదా ఆయన ఏమంటుండే ఈ లోక సంబంధమైన ఏది కూడా ఆయనకి లేదని కదా అంటే ఈ లోకంలో ఆయన జీవించడానికి రాలే యచప్రభు ఆయన ప్రతిదీ ఆత్మీయంగా జీవించడానికే ఈ లోకంలో వచ్చిండు ఎందుకంటే ఆయన ఆత్మస్వరూపి అయిన ఆయన యాజ్ ఏ కామన్ పర్సన్ గా ఉన్నాక కూడా ఒక కామన్ పర్సన్ ఏ విధంగా నడుచుకుంటారో చూపిస్తున్నారు కదా దేవుడు అంటే దేవుడు అంటే మన ద్వారా కూడా అసాధ్యమైనది సాధ్యం చేపించి చూపిస్తానంటుంది దేవుడు కదా ప్రతిదీ మన ద్వారా అది సాధ్యమే ఎందుకంటే దేవుడు మోస ద్వారా ఆయన ప్రజలను కాపాడుకున్నాడా లేదా అట్లా ఎందుకంటే తండ్రికి జనాలకు మధ్యలో దేవుడు మోషేని ఎట్ల మద్దతుగా పెట్టుకున్నాడు మీడియేటర్గా అదే రీతిగా ఈ రోజు కూడా మనలని ఆయన నిలబెట్టినడంటే ఇప్పుడు చూడండి మనం కూడా ఏజ్ ప్రబుల్ ఆలోచించి ఉంటే అంటే ప్రతిదీ మనం ఆత్మీయంగా ఆలోచించి ఉంటే ఈ వల్ల ఒక్క ఆత్మ నిన్న అంటే దేవుని యొక్క శువత ప్రకటి చేయ చేయడానికి మనకి అవకాశం వచ్చింది ఇప్పుడు ఒక్క ఆత్మ వస్తుండే ఆ రోజు నేను ఆ పాయింట్ మార్చిపోయినమాట నేను ఇప్పుడు ఇందాక చెప్పింది అంటే దేవుని దేవుని కోసము ఎంతో మంది ఆయన రాకడం కోసం వెయిట్ చేసింది ఫస్ట్ కమింగ్ కోసము ఫస్ట్ కమింగ్ ఏసు ప్రభు ఆయన మధ్యలో ప్రజల మధ్యలో జరుగుతున్న మధ్యలో ఉంటున్నాం కానీ ఆయన ఎవరిని గుర్తుపట్టలేకపోయింది గుర్తుపట్టింది కొంతమందే ఆ కొంతమంది ఆయన జీవగ్రంథంలో రాయబడిన వారు కాబట్టి ఈ రోజు ఆయన జీవగ్రంథంలో మన పేర్లు రాయబడి ఉండాలంటే మనం ఏం చేయాలంటే ఈ వాళ్ళని తునికరించుకోవాలి ఎందుకంటే ఈ లోకం మనకు సంబంధమైనది కాదే కాదు ఏసున ఏసు నా రాజ్యము ఈ లోక సంబంధం అయినది కాదు అని చెప్తుండే దేవుడు మరి మనం దేవుని బిడ్డలం అయ్యి ఉండి ఈ లోక సంబంధం లాగా దేవుని బిడ్డల లాగా మనము మనమే క్వశ్చన్ వేసుకోవాలి కదా నేనైతే అట్లనే క్వశ్చన్ వేసుకుంటా నేను కోపం నేను ఒక ఎవరి ఎవరినైనా మనన్నా దేవుడు ఈ విధంగా చేయలేదు కదా నేను ఎందుకు చేసినా ఒకవేళ నేను ఆ విధంగా చేస్తే ఇంకా నేను లోక సంబంధం లాగానే ఉన్నా ఆ థాట్ వస్తుంటుంది నాకు అట్లా అందుకే నేను అనుకుంటా దేవ ప్రతిదీ ప్రాక్టీసింగ్ లో పెట్టాలి నేను నడవాలి అని అనుకుంటాను ఎందుకంటే ఆయన ఆత్మ మనలో ఉన్నప్పుడు ప్రేరేపనిస్తేనే మనం ప్రతి విషయంలో తగ్గించుకోవాలి చూడండి మన కుటుంబం కుటుంబం మధ్యలోనే మనము తగ్గించుకోకుండా మీరు ఇట్లా కదా నేను ఇట్లా అట్లా ఇట్లా అనుకుంటా అది పెద్దగానే అవుతుంది కానీ చిన్నగా కావద్దు అందుకే ఆయన చెప్తుండే ఈ లోక సంబంధం వాళ్ళలాగా మనం ఆలోచించకుండా మనము ప్రతిదీ ఆత్మీయంగా ఆలోచించడం నేర్చుకుంటేనే మనం చేయగలుగుతాము లేకపోతే మనం ఏం చేయలేము అందుకే ఏజ్ ప్రభు అంటున్నారు కదా ఆయనంత గొప్ప దేవుడు ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు ప్రతిదీ ఆయనకు సాధ్యమే మరి అంత గొప్ప దేవుడు ఆయన తలుచుకుంటే ఆయన చేసుకోవచ్చు ఆ రాజకీయ అంటున్నారు అధికారం అది పైన నుంచే తన తండ్రి ఇస్తేనే వచ్చింది ఆ అధికారము ఆ క్వశ్చన్ వేయడానికి ఆయన తండ్రి ఇవన్నీ రాలేదు కదా ఎందుకంటే ఇవి లేఖనలు నెరవేరడానికే ఇవన్నీ ఉన్నాయి ఎందుకంటే నేను ఈ అద్దయం మొత్తం నేను చదువుతున్నా ఈ రోజు నేను చదువుతున్నాను తన శిల్వ మరణం కోసం ప్రతిదీ ఇందులో ఉంది అంటే ప్రతి లేఖనాలు నెరవేర్చడానికి ఆయన ఇక్కడికి వచ్చిందన్నమాట అందుకే చెప్తున్నదా ఆయన ఏది కూడా లోకరీతిగా ఆలోచించలేదు ఇంకొక ఇక్కడ ఏమంటున్నాడంటే మై సర్వెంట్స్ వుడ్ ఫైట్ టు ప్రివెంట్ మై అరెస్టెడ్ బై ది జ్వాలి ఆ మంది కోసం మాట్లాడుతున్నాడు ఏమని అంటున్నాడంటే యూధులు అప్పగించకుండునట్లు మరి వాళ్ళందరూ అప్పగించకుండా మరి నా సేవకులు పోరాడదురు గాని నా రాజ్యము ఇక సంబంధమైనది కాదు చూడండి పోరాడాలంటే ఆ సమయంలో అక్కడ ఉన్నారు దేవుని యొక్క శిష్యులు ఉన్నారు ఆయన సంబంధించిన వాళ్ళు ఉన్నారు దేవుని యొక్క కుటుంబం ఉంది ప్రతి వారు దేవుని అడ్డగించాలంటే ఎవరి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఎవరైనా రావచ్చు కానీ వాళ్ళు ఎవరు రాలేకపోయినారు ఎందుకనంటే చూడండి ఆ కాలంలో చూసుకున్న దేవుని యొక్క బిడ్డల్ని హింసించినారు మళ్ళా ఓల్డ్ టెస్ట్మెంట్లో చూసుకుంటే పెద్ద ప్రవక్తలే కానీ చిన్న ప్రవక్తలే కానీ మన అపోసులే ఇవన్నీ చూసుకుంటూ వస్తుంటే దేవుణ్ణి నమ్మిన ప్రతి శిక్ష అనేది వచ్చింది అంటే చాలా మంది ఏమంటారు అంటే ఏ నమ్మితే ఏ కష్టము రాదు ఏ నష్టము రాదు మంచి హ్యాపీగా ఉంటామని అంటారు అది అబద్ధమే కదా దేవుడంత గొప్ప దేవుడు అంత గొప్ప దేవుడు ఆయన ఏ తప్పు చేయండి ఏ ఇది చేయన మీద నిందలు వేసినారు మరి మనము ఇంత ఘోర పాపులమై ఉండి కూడా ఆయన మనల్ని క్షమించి ఆయన బిడ్డగా మనల్ని స్వీకరించుకొని మనల్ని రక్షించుకొని ఈ రోజు మనం దేవుని పట్ల ఆయన ప్రేమని మనం అర్థం చేసుకొని నడుచుకుంటే మనల్ని పది మంది అంటారు ఒకవేళ మనం తిరుగుబాటు చేసి ఉంటే అప్పుడు మనము ఎట్లా అంటే దేవుని యొక్క నామాన్ని మయమపరిచే వాళ్ళ లాగా ఉండాల్సింది పోయి ఆయన నామని గనహిన పరిచే వాళ్ళ లాగా అయిపోతాం అందుకే మనం ఒక్క పాయింట్ మనం తెలుసుకున్నాం ఇక్కడ ఏంటంటే నిజమైన దేవుడు మనం తెలుసుకున్నాము లోక సంబంధం జీవించిన వాళ్ళేమో కావద్దు అని చెప్తున్నాడు దేవుడు కదా ఆయన లేడు కాబట్టి మనం కూడా ఉండద్దు అని చెప్తుండడు మనకు రావాలి అంటే ఆయన ప్రతి విషయంలో తగ్గించుకున్నాడు మళ్ళీ ఇక్కడ వీళ్ళందరూ అప్పగింపబడేటట్టు అంటే నా సేవకుడు పోరాడుజు చూడండి ఆ టైం నుంచి అందరు పోరాడుకుంటూ వస్తూనే ఉన్నారు దేవుని కోసం యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి ఆ ప్రతి దేశాలు యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి ఆ దాంట్లో దేవుడు ఎంతో మంది తప్పించుకుంటూ తప్పించుకుంటూ వచ్చినారు అట్లా అంటే జరిగింది ఎవరి దేవుని కోసమే కదా ఆ కాలం నుంచి కాలం వరకు రన్ అవుతుంది దేవుని యొక్క వాక్యము ఆయన సత్యము రన్ అవుతుంది ఇంతవరకు ఇది ఎంత జీవమైన వాక్యము ఈ వాక్యంలో ఎంత విలువ ఉంది అని ఈ వాక్యము తెలియజేయబడుతుంది నాకు ఎందుకంటే నేను అనుకున్నా అసలు ఇంత సత్యమైన దేవుని ఎవరు చూడలేకపోతున్నది ఏంటి కానీ ఆ కళ్ళు దేవుడు మనకి ఇచ్చిండు ఆయన సత్యని చూడడానికి ఇంతవరకు ఎవరికైనా నేను యూధులకు అప్పగింపబడకుండానట్లు నా సేవకులను పోరాడదురు కానీ నా రాజ్యము ఇక సంబంధమైనది కాదు అందుకు ఫిలాతు నీవు రాజువా అని ఆయనను అడగగా ఏసు నీ నేను నేను సత్యమును గురించి సాక్ష్యమును గురించుటకు సాక్ష్యం ఇచ్చుటకును నేను పుట్టి ఇది ఇందు నిమిత్తమే ఈ లోకము ఈ లోకమునకు వచ్చి సత్య సంబంధమైన ప్రతి నా మాట వినును చూడండి ఇక్కడ దేవుడు చెప్తున్నాడు కదా ఇంతకు ముందుకేమో వీళ్ళతో క్వశ్చన్ వేసినప్పుడు దేవుడు ఇచ్చిన సమాధానం ఇది తర్వాత దేవుడు ఏమని ఈ లోకానికి ఆయన దేనికోసం వచ్చిండు మన కోసం అంటే ఆయన ఎందుకోసం పుట్టిండు ఈ సత్యము అందరికీ తెలియజేయబడడానికి ఆయన రావాలా ఏ ఆత్మ నశించిపోదు ప్రతి ఆత్మ దృష్టి నుంచి కాపాడబడాలి కాబట్టి ఆయన వచ్చిండమట అందుకే ఆయన ఏం చేసినంటే మనం ప్రతి పాప నిమిత్తము ఆయన శివ పొందడానికి ఆయన అందుకే ఇక్కడ వాక్యం చెప్తుంది ఏమని నేనే రాజును నేనే రాజునే సత్యమును గురించి సాక్ష్యం నేను పుట్టి అని అంటున్నాడు దేవుడు ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి సత్యం సత్య సంబంధమైన ప్రతి వాడు నా మాట విను కదా దేవుని యొక్క సత్యం తెలుసుకున్న వాళ్ళందరూ ఏం చేస్తారంటే ఆయన మాట వింటా అని అంటున్నారు అంటే దేవుని యొక్క సత్యం తెలిసిన వారందరూ ఆయన సత్యాన్ని వెంబడిస్తారు ఆయన విలువైన మాటలకు లోబడతారు అనమాట ఎందుకంటే ఆ కాలంలో చూసుకున్న పెద్ద ప్రవక్తలు చిన్న ప్రవక్తలు అప్పోసులు వీళ్ళందరూ దేవుని యొక్క మాట విన్నారు లోబడినరు వాళ్ళు ఇంకా శిక్ష పొందినరు ఎట్లా శిక్ష పొందినారంటే ఈ లోకంలో మేము ఉండాల్సిన అవసరం మాకు లేదు ఈ లోకమ్మ కొద్దు వాళ్ళు పాలిత్రేని ప్రాహించే దేశంలోకి మేము వెళ్ళాలా అంటే మాకు కావాల్సిన దేశం ఏంది పర్లో ఒక రాజ్యమ్మ కావాలని చెప్పేసి ఆ పర్లో ఒక రాజ్యంకి పొందడానికి అంటే పర్లో ఒక నివసించాలి దేవుని దగ్గర మేము కూర్చోవాలా దేవుని దగ్గర మేము ఉండాలనేసి వాళ్ళు ఏం చేసినారంటే ప్రవక్తలు వీళ్ళందరూ అపోస్లు వీళ్ళందరూ ఏం చేసినారంటే దేవుని యొక్క సత్యము ఈ లోకం కందరికీ చాటి చెప్పాలా అనేక ఆత్మలు ఆయన సన్నిధికి రావాలా ఏ ఆత్మ నశించిపోదు అని చెప్పేసి వాళ్ళందరూ దేవుని యొక్క సత్యాన్ని వెంబడించి నడుచుకున్నారు అనమాట ఎందుకంటే లోకమునకు వచ్చితే సత్య సంబంధమైన ప్రతి నా మాట విను అని కదా దేవుడు అరే చూడండి మాట విన్న వాళ్ళు మంది ఆయన మాట వింటారు వాళ్ళకు మాత్రమే ఉంటది ఎందుకంటే దేవుని యొక్క భయము ఆయనే ఆయన మనల్ని చూసినానే ఒక భయం ఉంటది ఒక వణుకు ఉంటది మనకి మా దేవుడు మనల్ని చూసిన ఏ తప్పులు మనం చేయదని అది ఒక ఉంటది మనకి అంటే దేవుని ఎందుకు భయం ఉంటది భక్తి కూడా ఉంటది కదా ఎందుకంటే ఆయన జీవం మాటలు విన్న వారికి మరి దేవుని మాటలు ఎంతమంది వింటారు చెప్పండి ఆయన మాట విన్న వాళ్ళందరూ ఎట్లా అంటే ఈ లోకాన్ని దృఢీకరించుకొని ఏమన్నా కానీ అందించినా తీర్మానం చేసుకొని ఇంకా ముందుకు వెళ్ళిపోతాయి దేవుణ్ణిలోకి కదా ఇప్పుడు అపోజులందరూ చూడండి వాళ్ళందరూ అర్థసాక్షులు అయినారంటే అది నార్మల్ వర్డ్ కాదు కదా అంటే వాళ్ళు ఒకటే నిర్ణయం తీసుకున్నారు ఈ లోకం ఎంత అంటే ఈ మట్టి మట్టిలోనే కలిసిపోతుంది కానీ ఆత్మ ఎల్లప్పుడూ జీవించాలి కాబట్టి ఈ ఆత్మకి కావాల్సిన ఆహారం ఏంది దేవుడు ఇచ్చిన సత్యమైన వాక్యమే అందుకే కదా దేవుడు నేనే సత్యము నేనే మార్గము నేనే జీవం అని అంటారు కదా మనకి మరి చూడండి ఆయన ఇచ్చిన మాటలో అంతుంటది అంటే మనం చివరికి విశ్వాసంలో స్థిరమైన మంచు కలిగి ఉండాలా కదా మనకి యోహన్ చువాత యోహన్ చువాత సిక్స్త్ చాప్టర్ లో మనకు థర్టీ ఫైవ్ వచనంలో కదా అందుకు వేసు వారితో ఇట్లా జీవ ఆహారం ఉన్న నా యుద్ధకు వచ్చేవాడు ఏ మాత్రము ఆకలిగొనడు నా యొందు విశ్వసించు వాడు దప్పిగొనడు చూడండి ఇక్కడ దేవుడు ఏమంటుడు సంబంధమైన ప్రతి నా మాట వినుడు కదా దేవుని యొక్క సత్యం తెలుసుకున్న వాళ్ళందరూ నా మాట విన్న విందురు అనంటే వాళ్ళందరూ ఏ విధంగా ఉన్నారంటే దేవుడే నిజమైన దేవు అంటే ఏశ్ ప్రభుని వాళ్ళు తెలుసుకున్న లాస్ట్ డేసెస్లలో యోహాన్ యోహాను కూడా కదా దేవుని యొక్క శిల్వ మరణం పొందే అంతవరకు అక్కడే నివసించి అక్కడే ఉన్నాడు అన్నంటే చూడండి దేవుని యొక్క మాటలో ఆయన ఎంత శ్రద్ధగా విన్నాడు యోహాను ఇప్పుడు మనం కూడా ఆయన మాట శ్రద్ధగా విని దాని ప్రకారం నడుచుకుంటేనే మనం విశ్వాసంలో విజయం పొందగలుగుతాము అందుకే ఈ వాక్యం చెప్తుంది జీవ ఆహారము నేనే నా యొద్దకు వచ్చేవాడు ఏ మాత్రము ఆకలిగా ఉండడు అని అంటున్నాను చూడండి ఈ ఈ కాలంలో మనం చూసుకుంటే దేవుని యొక్క వాక్యము ఎంత విలువైనదని ఇక్కడ వాక్యం చెప్తుంది మనకి జీవ ఆహారము నేనే అంటున్నాను అందుకే దేవుని యొక్క పరిశుద్ధాత్మ మనలో ఉంటేనంట మనం ఎల్లప్పుడూ వెలుగుతేనే ఉంటామో ఆయన ఇచ్చే ఆహారం అంట మనకి ఎప్పుడు దప్పే ఉండదు ఆయన ఇచ్చిన ప్రతి వర్డ్ మన హృదయాన్ని బలపరుస్తూ ఉంటుంది మన ఆకలిని మన బలపరుస్తా ఉంటుందన్నమాట ఏసుప్రభు అప్పుడు మనకు విశ్వాసం అన్నది ఇంకా ఎక్కువ కదా ఆయన అందుకే అంటున్నా నా అంటే జీవ ఆహము నా యుద్ధకు వచ్చేవాడు ఏ మాత్రము నా ఎందు విశ్వసించేవాడు ఎల్లప్పుడు దప్పి చూడండి ఆయన ఎందు విశ్వాసం పెట్టుకొని ఉంటే ఏసు ప్రభు విశ్వాసం పెట్టుకొని ఉంటే వెళ్ళినప్పుడు మనకు దప్పి అనేది ఉండదు కదా మళ్ళీ థర్టీ సిక్స్ వచ్చిన చూచి ఉండి చూచి ఉండి విశ్వసింపకై ఉన్నారు వారితో చెప్పి అంటే ఎవరైతే నన్ను చూసి అంటే ఇప్పుడు నార్మల్ గా మన వాక్యంలో చూసుకోం కదా విన్న వాళ్ళు చూసిన దేవుని వెంబడించకపోతే అది వేస్ట్ కదా మనకు ప్రకటనలు ఉంటది ప్రకటనల మధ్యంలో మనం ధ్యానిస్తుంటే విన్న ధన్యులు అని వర్డ్స్ మనకు ఉంటా ఉంటాయి అందుకని చూడాలి మీరు నన్ను చూచి ఉండేది విశ్వసింపకయున్నారు మీతో చెప్పి తిని చూడండి దేవుని చూసి కూడా ఇంకా ఆయన విశ్వసించకుండానే ఉన్నారు ఈ లోకం ఉంది ఈ లోకం ఏం చూస్తాడంటే దేవుణ్ణి వింటున్నారు దేవుణ్ణి అంటే చూసి చూడండి నమ్మిన వారు దేవుడు తెలిపించినారు కదా చూడండి దేవుని చూసి కూడా ఆయనే ప్రతిదీ ఆయన సూచనలు ఆయన ఇచ్చిన ప్రతిదీ వాళ్ళు చూసి కూడా వాళ్ళు ఏమైపోయినారంటే విశ్వసించకున్నారనమాట అంటే దేవుడు వాళ్ళ ఎదుట ఉండి వలతు మాట్లాడుతూ కూడా వాళ్ళు వినలేకపోతున్నారు వాళ్ళు చూడలేకపోతున్నారు కదా ఇలాంటి లోక రీతి వాళ్ళందరూ ఇట్లానే ఉన్నారు అంటే కాంగ్రిగేషన్స్ ఉన్న వాళ్ళందరూ ఇట్లానే ఉన్నారు కానీ ఈ రోజు దేవుని యొక్క సత్యం మనకు బలపరచబడింది కాబట్టి మరి మనం చూడగలుగుతున్నాము మనం వినగలుగుతున్నాము ఆయన సత్యాన్ని చూడగలుగుతున్నామంటే చూడండి ఆయన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు వాక్యం ద్వారా మనకు వినిపింపజేస్తున్నాడు దర్శనాల ద్వారా మనకు ఎన్నో చూపిస్తున్నాడు దేవుడు కాబట్టి మనం చూసిన వరము మనం విన్నవరం కాబట్టి విశ్వాసంలో స్థిరమైన మనసు కలిగి ఉంటేనే ఆయనలో మనం ఉండగలుగుతాము అందుకే ఆయన ఒకటే చెప్తున్నామాట మనకి యోహన్ సిక్స్త్ చాప్టర్ల థర్టీ త్రీ వచనంలో నుండి దిగి లోకమునకు జీవం దేవుని గ్రహి దేవుని అనుగ్రహించిన ఆహారం ఆహారం అయి నిశ్చయంగా చెప్పుచున్నానని వారితో చెప్పాను మరి దేవుడి ఆహారం ఏంటంటే చూడండి ఆయన మనకు ఒక మంచి ప్లేస్ అనేది మనకి ఇచ్చిందనమాట దేవుడు ఆ మంచి ప్లేసే దేవుని యొక్క పరలోక రాజ్యం కాబట్టి ఆయనే మనలో వచ్చి నివసించాలి అనంటే ఆయన ఇచ్చిన విలువైన ప్రతి మాట వినాలన్నమాట ఆయన మాట వింటడం మనం ఇక్కడ వాక్యం అదే చెప్తుంది మనకు యోహను ఏతు చాప్టారు థర్టీ ఎయిట్ వచనంలో ఉందనమాట ఏతు నీ విట్ల నేను నేనే రాజును అని సత్యమును మన సత్యం గురించి సాక్ష్యం నేను పుట్టి తిని అని అంటున్నాను దేవుడు మరి ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి సత్య సంబంధమైన ప్రతి నా మాట విను చూడండి సత్యము సంబంధమైన వాళ్ళు అంటే ఎవరైతే దేవుని యొక్క సత్యము అర్థం చేసుకొని ఆయన రుచిని అర్థం చేసుకొని వెళ్తున్నారో వాళ్ళందరూ ఎట్లా ఆయన మాటను వింటారంట లాస్ట్ అంత రుచి తెలిసినాక దాన్ని వదిలేసుకుంటారా దాన్ని గట్టి పట్టుకుంటారు కదా ఆ పట్టుకుంది మనం వదలద్దు అనమాట మరి లాస్ట్ డేసెస్లలో మరి దేవుని యొక్క ప్రేమ ఆయన విశ్వాసము మరి ఆయన ఇచ్చిన జీవమైన వర్డ్స్ మనం మర్చిపోకుండా వెళ్ళినప్పుడు మన హృదయంను స్థిరపరచుకోవాలి ఎందుకంటే ఆయన చెప్తున్న నేనే మార్గం నేనే సత్యం నేనే జీవం నాయ నా ద్వారానే తప్ప ఎవడనూ తండ్రి యుద్ధకు రాడు అని అంటుంది నా యుద్ధకు రాడు అని అంటుంది కదా దేవుడు అంటే చూడండి మరి ఆయననే సత్యము ఆయననే జీవము ఆయననే అన్ని ఎందుకంటే ఆయన సత్య సత్యం ఇవ్వడానికే ఈ లోకం వచ్చిండు మరి ఆయన ప్రతిదీ ఈ లోకంలో ప్రతిదీ చేయడానికి వచ్చింది కాబట్టి మనల్ ఆయన రక్షించిన దేవుడు ఆయన పరిశుద్ధులు ముద్రించిన దేవుడు కాబట్టి ఆ ముద్రలో మనం ఉంటే కంపల్సరీ మనం రాయబడిన వారమే కాబట్టి ఆయనని లోబడి మనం నడుచుకుంటేనే ఆయన జీవగ్రంథంలో మనము రాయబడి ఉంటాం ఇప్పుడు చూడండి దేవుడు ఈ బైబుల్లో ఇంతమంది నేమ్చినంటే ఈ యొక్క జీవ గ్రంథంలో మళ్ళీ వీళ్ళందరూ ఆయనతో పాటు కూర్చున్న ఇప్పుడు మనం కూడా ఉండాలి అనంటే ఆయన జీవ గ్రంథంలో మనం రాయబడి ఉండాలన్నమాట అందుకే మనం లాస్ట్ డేసెస్ లో ఉంటున్నాం కాబట్టి ఇంకా ఎండింగ్ డేసెస్ కాబట్టి ఈ ఎండింగ్ డేసెస్ లో ఆఖరికి ఆయన వర్డ్స్ విన్న వర్డ్స్ ని మళ్ళీ సత్యని అనుసరించి నడుచుకున్నాం పెద్ద సంబంధమైన ప్రతి నా మాట విన్ను మరి ఆయన మాట విని మనం నడుచుకుంటేనే మనం ఆయన జీవగ్రంథం మనం రాయబడి ఉంటాము లక్ష నలభై మందిలో పరిశుద్ధతలో మనం ఉండగలుగుతాం అనమాట మరి దేవుడు చిన్న వాక్యం దించుకుందాం పరిశుద్ర ప్రేమల దేవా కృపల తండ్రి దేవా ఏసయానికి లెక్కలేని బంధనాలు కృతజ్ఞతాస్తు తులుస్తూతా హలలీయ రజ పరిశుద్ధ్ర సర్వశక్తి మంత్రుల సర్వాధికారిణీకే దేవా ఏసు ప్రభా మా కొరకే ప్రభా మీరు ఈ లోకం వచ్చినారు ప్రభ దేవా దాని బట్టి నీకు లెక్కలేని వందనాల ప్రభా దేవా ఏచు ప్రభా మేము చేసిన ప్రతి పాపాని శాపాని ఎవ్రీథింగ్ కూడా ప్రభా నీ యొక్క రక్తము చేత మమ్మల్ని కడిగి మమ్మల్ని పరిశుద్ధపరిచి మీరు మమ్మల్ని రక్షించుకున్నందుకు లెక్కలేని వందనలు ప్రభా దేవా ఏచుప్రభ ఈ లోకానికి ప్రభా మీరు సత్యం ఇవ్వడానికే వచ్చినారు కానీ ప్రభ ఎవరు కూడా ప్రభా నేను అర్థం చేసుకోలేకపోయారు ప్రభా కానీ ఏసుప్రభ ఈ రోజుని సత్యాన్ని మాకు అర్థం చేపిస్తున్నందుకు లెక్కలేని వందనలు ప్రభా దేవా ఈ సత్యాన్ని మేము ప్రభా అనేకులకు మేము ప్రకటింప చేయాలి ప్రభ దేవా నువ్వు నాలుగు దిక్కులో చూపిస్తున్నావు ప్రభ నీ యొక్క శిల్వ మరణం ప్రభ ఏసు ప్రభ మీరు ఫోర్ పార్ట్స్ డివైడ్ చేసిన సంగతి కూడా ప్రభా ఎవరి అర్థం చేసుకోలేకపోతున్నారు ప్రభా కానీ ఏసు ఈ రోజు అది మాకు అర్థం చేపించి మాకు నడిపించి మాకు తెలియజేస్తున్నందుకు నీకు లెక్కలేని వందనాలు ప్రభ అది ఎంతో ధన్యత ఇచ్చిన ప్రభా మీరు మాకు ఏసా లెక్కలేని వందనాలు ప్రభా దేవా ఏసు మరి ప్రతి వాక్యంలో ప్రభా ఎంతో విలువైన మాటలు ఇచ్చారు కాబట్టి మేము ప్రతి వాక్యాన్ని ప్రాక్టీసింగ్ లో పెట్టాలి ప్రభా దేవా మేము లోక సంబంధం వారిలాగా మేము జీవించడానికి వీలేదు ప్రభ మేము ఎల్లప్పుడు పైన వాటిని వితకాల పైన వాటిని మేము చూడాలా ప్రభా దేవాస్తమ్మకు తోడించిన నేర్పించిన ప్రభా దేవా ప్రభా దూసుకున్న ప్రభా ఎంతో నల్లగొడుతున్న ప్రభా అయినా మేము అందులో మేము పడిపోదు ప్రభా ఏదేదో విషయంలో ప్రభా గాలం వేసిన ప్రభ ఆయన ఆ గాలంలో మేము చిక్కబడద్దు ప్రభా దేవాయచు ప్రభా నువ్వు ఎప్పుడో మమ్మల్ని ముద్రించుకున్నావు ప్రభ నీ యొక్క పరిశుద్ధతలో దాన్ని బట్టి నీకు లెక్కలేని వందనాలు ప్రభా దేవ పాస్టెన్సే ప్రభా బిఫోరే ప్రభా ఎప్పుడో ప్రభా ఈ లోకం పుట్టింపక మునిపోయే ప్రభా దేవ జగతి పునది వెయ్యక మునుపోయి మీరు మమ్మల్ని ఏర్పరచుకున్నారు ప్రభా దాన్ని బట్టి లెక్కలేని వందనాలు ప్రభా థ్యాంక్ యూ జీజస్ థ్యాంక్ యూ లార్డ్ హాలియా ఇక్కడ రచనీకే స్తోతున్నతండి దేవాయచు మరి నీ యొక్క జీవగ్రంథంలో ప్రభా మా పేర్లు రాయబడి ఉండాలని మేము ప్రార్థిస్తుంది తండ్రి దేవాయచ ప్రభా పేర్లు రాయబడి ఉండాలంటే ప్రభా మేము ప్రతిదీ ప్రయాస పడాల ప్రభా దేవాయచ ఉత్తగనే రాధనే నువ్వు సెలవించినావు ప్రభా దేబా ప్రతిదీ కష్టపడితేనే ఫలితమని సెలవించినావు కాబట్టి ప్రభా నువ్వు ఇచ్చిన జీవమైన వర్డ్స్ మేము విని దాని ప్రకారంగా మేము నడుచుకోలే ప్రభా ఎట్లీస్ట్ మేము వన్ మేము నీ యొక్క మాట మేము వినాలా ప్రభు దేవాయచ ప్రభా మేము పూర్ణ మనసు తోటి పూర్ణ హృదయం తోటి ప్రభా పునః వివేకముతోటి ప్రభా నీ స్థుతించాల నిన్నే ఆరాధించాల ప్రభా దేవ నీ రాకడ పర్యంతం వరకు కూడా ప్రభా నీలోనే మేము ఎదగాల ప్రభా మేము తప్పిపోకుండా ఉంటాక మీరు మాకు సహందా ఇచ్చే ప్రభా లెఫ్ట్ రైట్ మేము తొలగిపోదు ప్రభా నీ పై మేము చూడాల ప్రభా నీ వైపే మేము పరెగెత్తాల ప్రభా దేవ మా చేతితో పట్టి మమ్మల్ని నడిపించుకుని ప్రార్థిస్తాం తండ్రి దేవాయిచు ప్రభా నువ్వు వెళ్ళినప్పుడు ప్రభా శిల్వ మరణంలో ప్రభా దేవా నువ్వు చనిపోయినప్పుడు కూడా ప్రభా లాస్ట్ ప్రభ వన్ పర్సన్ ప్రభా తను చేంజ్ అయిన ప్రభా అప్పుడు తెలుసుకున్న ప్రభా తన సత్యాన్ని ప్రభ దేవాచు ప్రభ అలాగే ప్రభ మరి మా ప్రాణం ఉన్నంత వరకు కూడా ప్రభా సత్యని ప్రకటించినంత వరకు కూడా ప్రభా మా ప్రాణం పోదనే నువ్వు సెలవించిన దేవుడు కాబట్టి ప్రభ నువ్వు ఇచ్చిన ప్రతి ప్రాణాన్ని కూడా ప్రభా మేము అనేకులకు సత్యం ప్రకటింపచ్చాలా దేవా మేము వెలిగింపబడాలా అనేకులు వెలిగింపబడాలా ప్రభా మరి మీరే మాకు తోడ ఇండు నడిపించండి దేవా ఈ లోకంలోనే ప్రతి బిడని మీరు మార్చుకోండి ప్రభా రక్షణలోకి నడిపించుకోండి ప్రభా సత్యంలోకి నడిపించుకోమని ప్రతి దేశ దేశాల మధ్యలో శాంతి సమాధానం ఐక్యత ఇచ్చని ప్రభా ప్రతి దేశం మధ్యలో కూడా ప్రభా సాక్ష్యం నిలబెట్టమని ప్రార్థిస్తుంది దేవా మా దేశ మీద మార్చివని మా దేశ రాజ్యం మీరు మార్చి వేయమని వాళ్ళందరూ కూడా రక్షణలోకి రావాలా ప్రభా దేవాచుప్రభా నీ రాకడే ఎంతో త్వరలో ఉంది కాబట్టి ప్రభా మేము చివరికి ప్రభా నువ్వు ఇచ్చింది ప్రతిదీ కూడా ప్రభా మేము పోగొట్టుకోకుండా మేము గట్టిగా మేము పట్టుకొని ఉండాలా ప్రభా కాబట్టి ఈచుప్రభా మాది ఎవరు దొంగనల్చడానికి వీలదు ప్రభా నువ్వు ఇచ్చిన ప్రతి వర్డ్స్ కూడా ప్రభా ఎవ్రీథింగ్ కూడా ప్రభా మేము గట్టిగా పట్టుకొని ఉండాలి ప్రభా నీ రాకడ పర్యంతం వరకు కూడా ప్రభా దేవా ప్రేమలో విశ్వాసంలో మేము చల్లారదు ప్రభా ప్రేమలో విశ్వాసంలో ఎల్లప్పుడు మేము వెలుగుతూనే ఉండాలి ప్రభా దేవాయచ ప్రభా బూది గంథముల వరకు ప్రభా మేము వెలుగుతూనే ఉండాలి ప్రభా మరి మీరే మొక్క తోడయ్యిండి నడిపించిన ప్రభా దేవాయ ప్రభా అపోసులు బోధ ప్రభా మళ్ళ భూ తల్లికిందుగా వాళ్ళు ఎంతో స్వాతి ప్రకటింప చేసే ప్రభా మరి మేము కూడా అలా చేయాలి ప్రభా మమ్మల్ని కూడా అట్లా నడిపించమని మేము ప్రార్థిస్తున్నాం తండ్రి దివాన్ని సాయం లేని మేమేం చేయలేం ప్రభా దివా నీ యొక్క సాయం మాకు వెళ్ళవేళ మాకు దయచేయండి ప్రభా దేవాయ ప్రభ గర్వంతో కాదు ప్రభ దేంతో కూడా కాదు ప్రభా కేవలం ప్రభ నీ యొక్క ప్రేమ చేతని మేము చేయాల దేవాయ ప్రభావ ప్రతిదీ కూడా ప్రభావ అన్ని ప్రేమ మాలో ఉంటాయి మేము ఇవన్నీ చేయగలుగుతాం ప్రభా నీ యొక్క ప్రేమ మాకు దయచేయండి మేము విశ్వాసంలో ప్రేమలో స్థిరమైన మంచు మాకు దయచేసి అనేకులకు నీ సత్యాన్ని ప్రకటింపచాలి ప్రభావ మా సేవ జీవితని పలిభరితం దయచేని ప్రభా అనేకుల కూడా మరి ఎంతమంది సేవ చేస్తున్న ప్రభావ వాళ్ళందరం కూడా ప్రభా మీ పలి దయచేని ప్రభావ ప్రతి బ్రదర్స్ ని సిస్టర్స్ ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా నీ యొక్క కృపలు దేవ రేణుకా సిస్టర్ ని మీ తాకి ముట్టి స్వస్థ తన హార్ట్ హార్ట్ ప్రాబ్లం నుంచి కూడా ప్రభా ఏచుకోసినామంలో విడుదల దయచేసి తనకి సంపూర్ణమైన ఆరోగ్యాన్ని దయచేయమని ప్రాధిష్టం తండ్రి అదే రీతిగా ప్రభా మరి ప్రతి బిడ్డ కూడా మరి నీ రాకడికి సిద్ధపరుచుకుని ప్రభా నీ యొక్క రాకడి ఎంతో త్వరలో ఉంది కాబట్టి ప్రభా నీ యొక్క పనిలో మేము నిగ్నం అయిపోవాలా ప్రభా ప్రతి పనిలో కూడా ప్రభా మేము ఎంతో నిఘ్నమైపోవాలా నీ నీ రాకడ కోసం మేము కనుకొని జీవించే బిడ్డలగా మేము తయారు కావాలి ప్రభావ అనేకులు చేసేలాగా మీరు మాకు తోడ ఇండ నడిపించి నీ రాకడికి ప్రతి బిడని సిద్ధపరచుకొని ప్రతి బిడని యొక్క పరిశుద్ధిలో ముద్రించుకోమని ఏసుకృష్ణ పరిశుద్ధులకు దేవ మా ప్రియ పరలో గ్రీ నీకు ఎంతో అన్నా గొప్ప ఈ గడిచిన కాలం అంతా ప్రభావ మమ్మల్ని సురిచితంగా మీ కృపలో భద్రపరచుకొని మమ్మల్ని సజీలకులు నిలబెట్టుకున్నారైనా దివారాత్రులు మమ్మల్ని కాచి కాపాన్ని ఈ యొక్క మధ్య కాల సమయంలో నైనా మీ యొక్క స్వరం ద్వారా మీరు మాతో మాట్లాడాలని నీకు ఎంతో అన్నా ఈసయ నీకు ఎక్కువ సమస్త ఘనత మహిమ నీకు ఇక యుగంలో కలుగురు కాక హలయ ప్రభా ప్రతి దశలో నైనా మీ వాక్యంలో మేము బలపడాలా ప్రభా నా దేవ నా ప్రభా సత్యము గురించి సాక్షిపడానికి లోకంలో మీరు పుట్టినారు ప్రభావ మమ్మల్ని కూడా ఆ రీతిగా పెట్టినారు ప్రభా తండ్రి మీకు నీతి సత్యం ధైర్యంగా సాక్షి ప్రభావ అనేక చోట్ల అనేక సాక్షి మేము మీ గురించి మేము సాక్ష్యం ఇవ్వాలా ప్రభావా మీ సాక్ష్యం ఏ సత్యం అని మనుషులకు చూపించాలా ప్రవా ఇదిగా నడి సేవలు నడిపించడం మీకు నూతనమైన పరిశుధాత్మ అగ్ని అభిషేకంతో నింపని ప్రవ్వా మీ పరలోకొప్ప జ్ఞానం చేత నింపి మీ కొరి మిమ్మల్ని అందరినీ సాక్షిని ప్రాదిష్టమైన ప్రవ్వా మేము ఉంటుందే దుర్దినము భయంకరమైన శ్రమల కాలం ఈ సమయ కాలంలో మా విశ్వాసాన్ని కాపాడుకోవాలా పరిశుద్ధంగా జీవించాలా యథార్థంగా జీవించాలా నిస్వార్థమైన సేవ మేము చేయాలా ప్రవ్వ ఓ ప్రభావ మమ్మల్ని ఎలాంటి స్వార్థం ధనాపేక్ష లేకుండా ప్రభావ ప్రతి క్షణం నైనా గైకొని దాని ప్రకారం మేము జీవించాలా ప్రభావ అయినా అనేక ఒక వింతగా మేము ఉండాలా ప్రవ్వా నైనా ఏసై ఆ రీతికి మమ్మల్ని తయారు చేయని ప్రభావ మమ్మల్ని స్వకీయ జనంగా మార్చుకున్నారు అనేక జనుల నుంచి ఓ ప్రభా అనేక భాషల నుంచి అనేకమైన వంశాల నుంచి ప్రవ్వ మీరు మమ్మల్ని ఏర్పరచుకున్నారని ఆయన మీ మహిమ కొరకు ఆ రీతిగానే మేము జీవించాలా చివరి మీ కొరకు సాక్ష్యం ఇవ్వాలా ప్రవ్వ సత్యం గురించి ఆ రీతి మమ్మల్ని అభిషేకించి ఆరాధన పాల్గొన్న ప్రదర్శిస్తారు మీరు ఆశ్రయించా నూతనంగా అభిషేకించి ప్రతి చోట మీ కొరకు సాక్షిని పెట్టుకొని ఇంకా ఎంతమంది ఆరాధన పాల్గొనే కుటుంబాల చుట్టూ కూడా కంచిపెట్టి వాళ్ళని ఆత్మలో బలపరి స్థిరపచ్చి మీ కొరకు సాక్షిని పెట్టుకుని మీరు ఆఖరు సిద్ధపరచుకొని అయినా ఈ దినవంతా మీ సాయం చేతి నడిపించి అయినా ప్రతి స్థలంలో ప్రభ మీరు మాకు సహాయకులు నడిపించండి మేము అడుగుపెట్టి ప్రతి స్థలాన్ని మాకు అనుగరించి నడిపించి మీరు అక్కడ సిద్ధపరచుకోమని మనోజ్ బైరి ప్రేనికరి గురించి మేము ప్రార్థిష్టం దేవాడిని తాకని ప్రవ్వ బిడ్డకు సంపూమైన స్వస్థతో ప్రకటిస్తున్నాం ఏ సుకరిస్తున్నాము నా స్వస్థ మహిమను అందండి డాక్టర్ల పరమ డాక్టర్ మీరు ప్రవ మీరు స్వస్థపరచండి వాళ్ళ విశ్వాసాన్ని స్థిరపరచండి మన బలపరచండి స్థిరపరిచ అగ్ని కంచి పెట్టి మీరు కాచి త్వరగా డిశ్చార్జ్ చేయాలని మీ కృపా అనుగ్రహించండి స్వస్థత అనుగ్రహించమని ప్రార్థం మీకు విధంగా పాపం క్షమించండి మీ కృపా మీ కనికరం పెట్టి రక్షించుకోమని ప్రాదిష్టం నేను దీపశిత్ర మంచి ఆరోగ్యం దండి ప్రతి అనారోగ్యాన్ని ఏ సుక్రీ స్థానంలో గద్దిస్తున్నాం హలలుయ శరం నుంచి ఆజ్ఞాపిస్తున్నాను హలలుయ ప్రభావ సంపూర్ణ స్వస్థత ప్రకటిస్తున్నాం ఏసు క్రీస్తు నామన ఇంటి చుట్టూ అగ్ని కంచి పెట్టి దూతలు పెట్టి మీ కాబట్లు అనుగరించి మన చుట్టూ మీద కంచి పెట్టినంత మీరు కాచి కాపాడి సురక్షితమ గృహాలు చేర్చి ప్రతి పనులు గరించమని మీరు ఆ కొడుకు మనం అందరిని పరిశుద్ధ నామం ప్రాదిష్టం తండ్రి ఆమెన్ మన ప్రవ్వర ఏసుక్రీస్త కృపా సమాధానం నడిపింపు మనకి అందరికీ సదాకాలం తోడేనని గాక ఆమెన్